శ్రీ శ్రీ శ్రీ సాధు నిశ్చల్ల స్వామిజీ వారి చే విరచితమైన శ్రీ విచార సాగరము అనేటువంటి గ్రంథం నందు ప్రథమ తరంగంలో అనుబంధ సామాన్య అధికారి నిరూపణలో సాధన చతు తెలుసుకుంటున్నాము అందులో వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ఈ మూడు సాధనాల గురించి తెలుసుకున్నాము అత ముముక్షుత లక్షణం ఇప్పుడు ముముక్షుత లక్షణము చెప్తూ ఉన్నాడు ఇరవై ఒకటో దోహ చదవండి బ్రహ్మ ప్రాప్తి అరబంధక హాని మోక్షుకోరూపా నిత్య శుద్ధ బుద్ధ ముక్త పరిపూర్ణమైనటువంటి ఆత్మచేత అభిన్నమైనటువంటి బ్రహ్మం యొక్క ప్రాప్తి మరియు అజ్ఞాన తత్కార్యరూపమైనటువంటి బంధం యొక్క హాని అనగా నివృత్తి అనున్నదియే మోక్షము అనబడుతుంది మోక్షమును ఇచ్చగించుట ముముక్షుత లేదా ముముక్షత్వము అనపడుతుంది అని సన్యాసులలో శ్రేష్ఠులైనటువంటి మునివరులు ఆచారులు చెప్తూ ఉన్నారు అని దోహ యొక్క అర్థము తెలుసుకున్నాము దాని యొక్క టీక చూడండి బ్రహ్మకి ప్రాప్తి అవరో అనర్థికి నివృత్తి మోక్షిక స్వరూపహే బ్రహ్మం యొక్క ప్రాప్తి మరియు అజ్ఞాన తత్కార్య రూపానర్థం యొక్క నివృత్తి అనగా మోక్షము ఇది మోక్షం యొక్క స్వరూపం తాకి ఇచ్చాక అన్న ముముక్షుత ఆ మోక్షం యొక్క ఇచ్చయే ముత అనబడుతుంది ముముక్షత అవరు ముముక్షుత్వ పర్యాయ శబ్దే ముముక్షుత అన్నా ముక్షుత్వం కూడా ఇవి పర్యాయ శబ్దములు పర్యాయములు ఒకే అర్థమును తెలిపేటువంటి అనేక శబ్దాలను పర్యాయ శబ్దాలు అంటారు ఉదాహరణకు ఘటము కుంభము కలశము అని ఈ అనేక శబ్దాలతో తెలియబడేటువంటి అర్థము కుండ ఒకటే అది కాబట్టి ఒకే అర్థాన్ని బోధించే అనేక శబ్దాలను పర్యాయ శబ్దములు అంటారు కాబట్టి ఇక్కడ ముముక్షుత అన్న ముముక్షుత్వము అన్న ఇవి పర్యాయ శబ్దములు అంటే ఒకే అర్థాన్ని బోధించేవిగా తెలుసుకోవాలి ఇది దోహ యొక్క అర్థం తెలుసుకున్నాము శ్రీ జగద్గురు శంకరాచార్య వారు కూడా వివేక చూడమని ఇరవై శ్లోకంలో అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ సవరూపావబోధేన ముక్తుమి ము అని అంటూ శ్రీ జగద్గురు శంకరాచార్య వివేక చూడమని ఇరవై శ్లోకంలో చెప్పారు చక్షురాది ఇంద్రియములందును శరీరమునందును అహం అంటే నేను అనేటువంటి అభిమానంతో అంతఃకరణము చైతన్యం యొక్క ఆభాస తేజస్సుతో ప్రవర్తించును చక్షురాది ఇంద్రియాలయందు మమత్వ బుద్ధి మరియు శరీరం నందు బుద్ధి లేదా అహం అభిమానము అంతఃకరణము చైతన్యము రెండు కలిసినప్పుడు అంటే అంతఃకరణం నందు చైతన్యం యొక్క ఆభాష ఏదైతే స్ఫురిస్తుందో ఆభాస చైతన్యముతో అంతఃకరణం ఎప్పుడైతే కలిసిపోతుందో అదే అహంకారం అనబడుతుంది దానికే జీవుడని కూడా అంటారు అయితే చిత్ ప్రతిబింబముతో కూడిన అంతఃకరణమే అహంకారము అదే ఆనందమయ కోశము అదే భోక్త అదే జీవుడు అదే అహంకారం అనపడుతుంది అయితే ఈ అహంకారాది దేహాంతాన్ ఈ అహంకారం మొదలుకొని దేహం వరకు ఇదంతా కూడా బంధము అనపడుతుంది అహంకారం మొదలుకొని దేహం వరకు అహంకారము మరియు ఇంద్రియాలు మనస్సు మరియు ప్రాణాలు ఇవన్నీ కూడా సమూహం ఏదైతే ఉందో దేహం వరకు ఇదంతా కూడా బంధం ఇదంతా కూడా ఎట్లా కల్పించబడ్డది అని అంటే అజ్ఞాన కల్పిత అని అంటాడు అజ్ఞానంతో కల్పింపబడ్డాయి అంటాడు ఇలా స్వస్వరూపం యొక్క జ్ఞానము లేకపోవడమే అజ్ఞానము ఆ అజ్ఞానం చేత ఈ దేహాది బంధం కల్పించబడింది అయితే ఈ బంధం యొక్క నివృత్తి ఎప్పుడు కలుగుతుంది అని అంటే స్వస్వరూపావబోధేన సస్వరూపం యొక్క అవబోధ అంటే అవగతి అనగా జ్ఞానం అహం బ్రహ్మాస్మి బ్రహ్మ వివాహమస్మి అని ఈ విధంగా ప్రత్యేక అభిన్నత్వేన బ్రహ్మ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో ఆ జ్ఞానం ఈ బంధం యొక్క అవుతుంది ఈ విధంగా జ్ఞానమును పొంది బంధాన్ని తెంచుకోవాలి నివృత్తి చేసుకోవాలి అనేటువంటి ఏదైతే ఉందో దానికి ముముక్షత అంటారు ఇచ్చ అంటే ఏమిటి కోరిక అయితే ఇక్కడ ఒకవేళ సంక చేస్తాడు ఏమనంటే అధికారి పురుషుడికి మోక్షం కావాలి అంటే ఏ కోరికలు ఉండొద్దు అప్పుడే అతడు మోక్షాన్ని పొందుతాడు అని చెప్పిన మోక్షం యొక్క ఇచ్చ ఉండాలని మీరు చెప్తున్నారు కోరిక ఉండాలని మీరు చెప్తున్నారు కోరికలు ఉండకూడదు శాస్త్రం చెప్తుంది ఎవే ప్రముచే రామాయ హృది స్థితా అథ మర్చోమృతీ అత్ర బ్రహ్మ సమష్ణుతే బృహదరణకు ఉపనిషత్తు నాలుగు నాలుగు ఏడు హృదయమందరి సమస్త కోరికలు ఎప్పుడు సమూలంగా నష్టమగునో అప్పుడు ఈ మరణ ధర్మము గల పురుషుడు అమరుడవుతాడు ఈ వర్తమాన శరీరమునందే బ్రహ్మమును పొందుతాడు అని సమస్త కామనులన్నిటిని కూడా నిర్మూలించుకున్నప్పుడే బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పింది కదా మరి మీరు కోరిక ఉండాలని చెప్పారే ఎట్లా సంభవం ప్ర జహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మ నా చుష్ట ఎప్పుడైతే మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్ర జహాతి మనసులో నన్ను ఉన్నటువంటి సమస్త కోరికలన్నీ ఎప్పుడైతే వదులుకుంటాడో అప్పుడు అతడు ఆత్మన్నే వాత్మన తుష్ట అంటే తన స్వస్వరూపం తన మనస్సును స్థిరపరుచుకొని స్థితప్రజ్ఞుడు అంటే కామలన్నీ కూడా వదులుకుంటేనే కదా స్థితప్రజ్ఞత కానీ బ్రాహ్మ్యస్థితి కానీ కలుగుతుందని శాస్త్రం చెప్పింది ఇచ్చ లేకుండా ఉంటే ప్రాప్తి అని శాస్త్రం చెప్తే మరి ఇచ్చ ఉండాలని చెప్పడానికి విరోధం కాదా శృతి స్మృతులకు విరోధం కాదా అని శంక కలుగుతుంది దానికి సమాధానము ఏ విధంగా అంటే అనాత్మ విషయక ఇచ్చయే కామము అని శృతి యొక్క అభిప్రాయం ప్ర జహాతి కామ లేదా యదా సర్వే ప్రముచ్చంతే కామాయచ హృది అనేటువంటి ఏదైతే శృతి మాత చెప్పిందో సమస్త కామలన్నీ వదులుకోవాలని అక్కడ కామము అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే అనాత్మ విషయక కామనలు ఉండరాదు అని చెప్పింది అంతేగాని మోక్షకామన కూడా ఉండొద్దని చెప్పలే అక్కడ శృతులకు స్మృతులకేం విరోధం లేదు హృదయమందలి సకల అనాత్మ విషయక కామనలను అంటే కోరికలను సమూలంగా ఎప్పుడు నష్టం చేయునో అప్పుడు అమృతుడవుతాడు అని శృతి స్మృతుల యొక్క ఏక అభిప్రాయం కానీ మోక్షేచ్చ కూడా ఉండకూడదని తాత్పర్యం లేదక్కడ మోక్షకామన కూడా ఉండకూడదని తాత్పర్యం లేదక్కడ అనాత్మ విషయక కోరికలు ఉండొద్దు అని చెప్పడం అయింది వేదాంత నిత్య శుద్ధ బుద్ధ ముక్త పరిపూర్ణ ఆనంద ఆత్మ అభిన్న బ్రహ్మ ప్రాప్తి మరియు సర్వదుఖముల యొక్క అంటే అజ్ఞానతత్కార్యం యొక్క అత్యంత నివృత్తి అంటే మోక్షము అని నిర్వచనం చేయడం జరిగింది మోక్షం లక్షణము చెప్పడం జరిగింది అయితే ఈ మోక్షం యొక్క ఇచ్ఛ ముముక్షత అన్నాడు కదా మరి ఈ మోక్షం యొక్క ఇచ్చ ఎవరికి కలుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చాము అధికారి పురుషునికి మోక్షం యొక్క ఇచ్ఛ కలుగుతుంది ఇక్కడ శంఖ ప్రాప్తం ఏమనగా ఈ మోక్షం అనేది నిత్యశుద్ధ బ్రహ్మము కంటే భిన్నము కాదు కదా అజ్ఞాత బ్రహ్మ విషయం జ్ఞాతం సత్ప్రయోజనం అని మన వృద్ధులు చెప్పిన ప్రకారంగా అజ్ఞాన కాలంలో ఏది వేదాంతాలకు విషయము ప్రతిపాద్య విషయము ఆ వేదాంతాలను శ్రీ గురుదేవుని యొక్క ముఖారంభము ద్వారా మనము చక్కగా శ్రవణ మనన నిధి ధ్యాసనాదులు చేసిన పిమ్మట విచారా జాయతే జ్ఞానం అని చెప్పిన ప్రకారంగా విచారం చేత అజ్ఞానం కలుగుతుంది అప్పుడు ఆ అజ్ఞాత బ్రహ్మమే ఇప్పుడు జ్ఞాతమైంది అంటే అజ్ఞాత బ్రహ్మం ఇంత కనుక ప్రతిపాద్య విషయముగా ఉండే ఇప్పుడు జ్ఞాతమైనటువంటి బ్రహ్మమే ప్రయోజనమవుతుంది అంటే బ్రహ్మమే ప్రయోజనముగా అయ్యింది ఆ ప్రయోజనం ఏమిటి అనంటే మోక్షము మరి బ్రహ్మమే మోక్ష స్వరూపము మోక్షము అంటే బ్రహ్మము అంటే వేరు కాదు మరి ఆ బ్రహ్మమే ముముక్షు యొక్క స్వరూపము అని అంటూ తత్వమస్యాది మహావాక్యాలు తత్వం అసి ఆ నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపం అనేటువంటి ఏ పరబ్రహ్మ ఉన్నదో అదే నీవై ఉన్నావు అని ముముక్షు యొక్క స్వరూపముగా ఆ బ్రహ్మమును బోధిస్తుంది ఆ బ్రహ్మమే మోక్ష స్వరూపము మరి ఇప్పుడు ఆ బ్రహ్మం యొక్క స్వరూపమే అధికారి యొక్క స్వరూపం మోక్షము కూడా అధికారి యొక్క స్వరూపమే అయ్యింది కదా కానీ ఏదైనా వస్తువు తనకంటే భిన్నమై అప్రాప్తమై ఉన్నచో అది తనకు అనుకూలమని భావించినచో అప్పుడు దానిని పొందవలనని ఇచ్చ చేసి ప్రయత్నం చే పురుషుడు ప్రవృత్తుడ లోక మరి ఆ మోక్షము అధికారి యొక్క స్వరూపమే అయి ఉండగా ఆ మోక్షమును ఎందుకు కోరుతాడు కోరాల్సిన అవసరమేమి మోక్షం యొక్క ఇచ్చ ఎందుకు కలుగుతుంది అతని యొక్క స్వరూపమే ఉన్నది తన స్వరూపాన్ని తాను కోరడం ఏమిటి అని ఈ విధంగా శంక ప్రాప్తమవుతుంది అట్లే మోక్షము జన్యమా అజన్యమా అని మళ్ళీ వికల్పం లేస్తుంది ఇక్కడ మోక్షము నిత్యమా అంటే అజన్యమా లేక అనిత్యమా అంటే జన్యమా అని ఈ విధంగా వికల్పాలు కలుగుతున్నప్పుడు అక్కడ పూర్వపక్షి ఒకవేళ అనిత్యము అంటే జన్యము లేదా సాది అంటే ఉత్పత్తి మోక్షము అని స్వీకరించినట్లయితే ఏది ఉత్పన్నం అవుతుందో అది కర్మసాధ్యం ఉంటుంది మరి ఏది కర్మసాధ్యం ఉంటుందో అది అనిత్యం ఉంటుంది ఎత్ కృతకం తద్ అనిత్యం అనేటువంటి న్యాయానుసారంగా మోక్షము అనిత్యమైపోతుంది కానీ శాస్త్రం ఏం చెప్తుంది మోక్షము నిత్యం అని చెప్తుంది నచ పునరావర్తతే చాందోగ్యోపనిషత్తు ఎనిమిది డాష్ పదిహేను డాష్ ఒకటి నచ పునరావర్తతే తత్కైవల్యం నారద పరివ్రాజకు ఉపనిషత్తు తొమ్మిది డ్యాష్ ఇరవై రెండు చెప్తుంది నశ గీత పదమూడు డాష్ ఇరవై చెప్పబడింది మాము పెద్దదు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే అనంటూ గీత ఎనిమిదవ అధ్యాయము పదహారు పదిహేనో శ్లోకాల్లో ఇత్యాది శృతి స్మృతులకు కూడా విరోధమవుతుంది ఎప్పుడు మోక్షము జన్యము అని చెప్పినట్లయితే నిత్యమని చెప్పేటువంటి శృతులకు విరోధం కలుగుతుంది లేక మోక్షము నిత్యమేనయ్యా అనిత్యము కాదు అని ఒకవేళ స్వీకరించినట్లయితే మరి ఆ మోక్షము నిత్యము కావున మరి నిత్యమైనటువంటి మోక్షమును పొందగోరుటకు తత్ సాధనములగు శ్రవణాదులు చెప్పబడినవి శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసివ్య అనంటూ బృహదారిణకు ఉపనిషత్తు రెండు డాష్ నాలుగు డాష్ ఐదు మరియు నాలుగు డాష్ ఐదు డాష్ ఆరు శ్రవణము మననము నిధి చేస్తే ఆత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది మోక్షం కలుగుతుంది అని శ్రవణాది సాధనాలను చెప్పింది మరి ఒకవేళ మోక్షం నిత్యమే అయినట్లయితే దాన్ని పొందుటకు శ్రవణాది సాధనాలు ఎందుకు చెప్పవలసి వచ్చింది శాస్త్రం నాకు అవసరం లేదు కదా ఇత్యాది శృతులచే శ్రవణాదులు కర్తవ్యముగా బోధింపబడినందువలన ఒకవేళ మోక్షం నిత్యమే అని చెప్పినట్లయితే శ్రవణాదులు వ్యర్థమైపోతాయి కదా అని శంక ప్రాప్తమవుతుంది అప్పుడు సమాధానం చెప్పబడుతున్నది మోక్షము స్వ అంటే తనకంటే భిన్నము కాదు తన యొక్క స్వరూపమే ఉన్నది మరియు నిత్య ప్రాప్తము కూడా ఉంది మరియు అది సాది కాదు జన్యము కాదు మరే మనగా ఉన్నది అజన్యము ఉన్నది అయినప్పటికీ మోక్షం యొక్క అంటే అప్రాప్తి రూప భ్రమచే దానిని పొందుటకు ఇచ్చ చేయుటయు తత్సాధనములకు శ్రవణాదులందు ప్రవృత్తును సంభవించును మోక్షము తన స్వరూపమే నిత్యము అనాది అయినప్పటికీ కూడా అసిద్ధత్వ భ్రాంతి అంటే అనాది అజ్ఞానము చేత తన సస్వరూపం యొక్క విస్మృతి అయింది అలాంటప్పుడు తన స్వరూపాన్ని పొందాలనేటువంటి కోరిక జనించడంలో ఏమీ అతిశయోక్తి లేదు మోక్షం యొక్క ఇచ్ఛ కలుగుతుంది ఇందులో సందేహం లేదు శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసితవ్య అనేటువంటి శ్రవణాధులు ఏవైతే విధానం చేయబడ్డాయో అవి కూడా సార్థకములే అవుతాయి ఎందుకు అప్రాప్తి రూప భ్రమ ఈ ముముక్ష మోక్షాన్ని పొందగోరి శ్రవణాదుల ఎందు ప్రవృత్తుడవుతున్నాడు అందుకని శ్రవణాదులు వ్యర్థము కూడా కావు మరియు అనిత్యము కూడా కాదు అని ఈ విధంగా చెప్తూ ఈ అజ్ఞానం చేత ఏ విధంగా తన స్వరూపం యొక్క విస్మృతి అయింది తన స్వరూపం ఏ విధంగా ఆవరించబడింది అని అన్నట్లయితే దానికి సమాధానం చెప్తూ ఉన్నాడు అన్రునహి ప్రోపనిషత్తు ఎనిమిది డాష్ మూడు డాష్ భూమిలో పాతి ధనము ఆ స్థానం ఉన్నదని తెలియని అనభిజ్ఞ పురుషుడు ఆ ధనము సంచరించుచున్నను దానిని అప్రాప్తము వలె భావించి దానిని పొందుటకు ప్రయత్నించు విధమున తన స్వస్వరూపము నిత్య ప్రాప్తము తన యొక్క స్వరూపమే అయినప్పటికీ కూడా అసిద్ధత్వ భ్రాంతి తన స్వరూపాన్ని పొందాలనేటువంటి కోరిక చేత శ్రవణనాథుల ఎందు ప్రవృత్తుడు అవుతాడు ఆత్మాత్సతం ప్రాప్తో అప్రాప్తవద్ అవిద్యయ తన్నా సేప్రాప్తవద్భాతి ప్రకంఠాభరణం యథ ఆత్మాతో సతతం ప్రాప్త ఆత్మా నిత్యప్రాప్తమున్నది ఎల్లప్పుడూ నిత్య సిద్ధము తన స్వరూపమే అయి ఉంది కానీ అవిద్యయా అప్రాప్తవత్ అంటాడు అవిద్య చేత అప్రాప్తం వలె తోస్తున్నది తన్నాసే అంటే అవిద్య నాశే గురు శాస్త్రాలను ఆశ్రయించి తత్వమస్యాది మహావాక్యాలను శ్రవణ మనన నిది ధ్యాసనలు కనుక చేసినట్లయితే తత్వం పదార్థ శోధన ద్వారా ఎప్పుడైతే అవిద్య నశిస్తుందో అంటే విచారం చేత జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగినప్పుడు అవిద్య నష్టమవుతుంది జ్ఞానం అజ్ఞాన సేవ నివర్తకత్వాత చెప్పిన ప్రకారంగా జ్ఞానం యొక్క ప్రయోజనం ఏమిటి అజ్ఞానాన్ని నాశనం చేయడమే తప్ప వేరొక ప్రయోజనం లేదు కదా జ్ఞానదు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మన అని చెప్పిన ప్రకారంగా తరతి శోకం ఆత్మవిత్ అని కూడా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి జ్ఞానం చేత అజ్ఞానము నష్టము కాగా ప్రాప్తవత్ భాతి విస్మృతమైనటువంటి తన స్వరూపము ప్రాప్తించినట్టు వలె భాతి ప్రతీతి ఏ విధంగా స్వకంఠాభరణం యథా మెడలో ఉన్నటువంటి ఆభరణము పోయిందని భ్రమచేత అక్కడ ఇక్కడ వెతికాడు కానీ ఒకనొక ఆప్త పురుషుని ద్వారా తెలుసుకున్నాడు నీ ఆభరణము నీ మెడలోనే ఉంది అని తెలుసుకున్నాడు తెలిసిన తర్వాత ఇప్పుడు ఆ కంఠాభరణము ఇంత పూర్వము పోయిందా లేదా ఇప్పుడు దొరికిందా అది పోలేదు దొరకలేదు ఉన్న చోటనే ఉంది అట్లా తన స్వరూపము కూడా నిత్య శుద్ధ గుద్ధ ముక్త ప్రత్యేగభిన్న పరమాత్మ ఏదైతే ఉన్నదో అది నిత్య ప్రాప్తమే ఉన్నది అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఇంతదనక ఏదైతే అప్రాప్తము వలె భ్రాంతి చేత అది ప్రాప్తము వలె అయ్యింది కాబట్టి ఇప్పుడు శ్రవణాదుల చేత తన స్వరూపము తెలిసింది అందుకని మోక్షము యొక్క ఇచ్ఛ సంభవిస్తుంది ఎందుకు అవిద్య అప్రాప్తవద్భాతి అని చెప్పింది ఉన్నది కాబట్టి అజ్ఞానం చేత తన స్వరూపము నిత్య సిద్ధము ఉండగా విస్మృతి అప్రాప్తం వలె అనిపించింది ఇప్పుడు శ్రవణాదుల చేత జ్ఞానం కలగగా ప్రాప్తము వలె అనిపించింది అందువల్ల మోక్షము అప్రాప్తం వలె భ్రాంతి చేత విస్మృతమయ్యి ఉన్నందువలన దాన్ని పొందాలనేటువంటి ఇచ్ఛ జనించడము కూడా యుక్తమే మరియు శ్రవణాదులు కూడా వ్యర్థము కావు అందువల్ల ఆత్మ యొక్క జ్ఞానము కలిగిన తర్వాత ఏదైతే మోక్షం ప్రాప్తిస్తున్నదో దానికోసం ఇచ్చ చేయుట ముముక్షువుకు ఇది యుక్తమే అని సమాధానం చెప్పడమైంది ఇక్కడ మరొక శంక ఏమిటనంటే సమూల సర్వానర్థ అత్యంత నివృత్తి మరియు పరమానందరూప బ్రహ్మ ప్రాప్తి అంటేనే వేదాంతంలో మోక్షము అని మోక్షం యొక్క స్వరూపం చెప్పబడింది కదా అందులో పరమానంద రూప బ్రహ్మము నిత్య సిద్ధము అయినను అజ్ఞానవశమున అసిద్ధత్వ భ్రాంతి చేత తద్విషయక ఇచ్చ కలుగుతుంది మరియు శ్రవనాదులయందు ప్రవృత్తి కూడా సంభవిస్తుంది ఈ నిత్య సిద్ధము అయినటువంటి స్వరూప మోక్షం ఏదైతే ఉన్నదో ఇది భావరూపం ఉన్నది అయితే మోక్షంలోని రెండవ అంశం ఏదైతే ఉందో ఏమిటి సర్వ అనర్థ అత్యంత నివృత్తి అనేది నివృత్తి అంటే ఏమిటి అభావము కదా మరి మోక్షము నిత్యం చెప్పుట ఎలా సంభవిస్తుంది చెప్పండి మోక్షం యొక్క స్వరూపంలో పరమానంద బ్రహ్మ ప్రాప్తి సర్వానర్థ అత్యంత నివృత్తి అని మీరు లక్షణం చేశారు కదా అందులో బ్రహ్మము నిత్యం ఉన్నది సరి కానీ అనర్థ నివృత్తి అనేది అభావ రూపం కదా మరి మోక్షము భావ రూపము నిత్యము అని ఎలా చెప్పగలరు చెప్పండి మోక్షం యొక్క స్వరూపంలోనే అంటే మోక్షం యొక్క లక్షణంలోనే అభావము అనేది మనకు అక్కడ అనర్థ నివృత్తి అంటే అభావము మరి అభావము ఏదైతే వస్తూ ఉంటుందో అది నిత్యం ఎలా అవుతుందో చెప్పండి సర్వానార్థం యొక్క అత్యంత నివృత్తి అంటే మోక్షంలోని ద్వితీయ అంశం ఏది గలదో అది అభావ రూపం ఉన్నది తత్వజ్ఞానం కలుగుటకు పూర్వం అసిద్ధమై ఉన్నది కావున మోక్షము నిత్య చెప్పుట ఎట్లు సంభవించును ఇంతేకాక అభావము భావ వ్యతిరిక్తముగాన సర్వానర్థ నివృత్తి బ్రహ్మస్వరూపం కంటే భిన్నము అని చెప్పవలసి వస్తుంది సర్వ అనర్థ నివృత్తి అనేది అభావము బ్రహ్మ ప్రాప్తి అనేది భావము భావం ఎప్పుడు కూడా అభావం కంటే భిన్నంగా ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ ద్వైతాపత్తి ప్రాప్తమవుతుంది ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటి శృతికి విరోధం ఏర్పడుతుంది ఈ విధంగా శంక కలిగినప్పుడు సమాధానం ఈ విధంగా చెప్పబడుతుంది అజ్ఞాన తత్కార్య రూప అనర్థము సర్వము అభావ రూపమని చెప్పడం లేదు అంటాడు ఎందుకు ఇది సదసత్ విలక్షణమై అనిర్వచనీయమై అధిష్టాన రూప బ్రహ్మమునందు అధ్యస్తమై ఉన్నది అధిష్టాన సాక్షాత్కారానంతరము కల్పితము అధ్యస్తము ఈ అనర్థం యొక్క నివృత్తి బాధ ఏదైతే అవుతున్నదో అది అధిష్టానం యొక్క రూపమే అవుతుంది ఎందుకు కల్పిత వస్తువు యొక్క నివృత్తి అధిష్టాన రూపమే ఉంటుంది అధిష్టానము కంటే భిన్నంగా ఉండడానికి వీల్లేదు ఏ విధంగా సుక్తియందు భ్రాంతి చేత ప్రతీయమానమౌనటువంటి రజతము అధిష్టాన జ్ఞానానంతరము ఆ రజతం ఏమవుతుంది బాధ అవుతుంది నివృత్తి అవుతుంది నివృత్మయ్యి ఈ రజతము ఎక్కడ పోయిందండి అధిష్టానమైనటువంటి శుక్తి చేత అభేదమైపోయింది శుక్తి రూపమే ఆ రజతం యొక్క నివృత్తి అదేవిధంగా రజ్జు ఎందు సర్పభ్రాంతి అయిన చోట అధిష్టానమైనటువంటి రజ్జు యొక్క జ్ఞానమైన వెంటనే ఆ కల్పితమైనటువంటి సర్ప నివృత్తి అవుతుంది మరి ఇప్పుడు సర్పం నివృత్తమయ్యి బాధ అయ్యి ఆ సర్పం ఆ రజ్జును విడిచి ఎక్కడైనా పారిపోయిందా ఆ సర్పము ఎక్కడెళ్ళిందండి అది రజ్జు రూపమే అయిపోయింది అంటే అధిష్టాన రూపమే అయిపోయింది కాబట్టి నియమం ఏమిటనంటే కల్పిత వస్తువు యొక్క నివృత్తి ఏదైతే ఉంటుందో అది అధిష్టానం యొక్క రూపమే అధిష్టానం కంటే భిన్నం కాదు అధిష్టానావశేషోహి నాసహ కల్పిత వస్తున సూత సంహిత యజ్ఞ వైభవ ఖండము రెండు డ్యాష్ ఎనిమిదిలో చెప్పబడింది అధిష్టానావశేషోహి నాసహ కల్పిత వస్తున కల్పిత వస్తువున నాశ అధిష్టానావశేష అంటే అధిష్టానముగానే మిగులుతుంది ఏది కల్పిత వస్తువు యొక్క నాశనము అధిష్టానముగానే శేషించి ఉంటుంది అవశిష్టమై ఉంటుంది అధిష్టానము భిన్నంగా కల్పిత వస్తువు యొక్క ధ్వంసము నాశము లేదా బాధ అనేది లేదు అధిష్టాన రూపమే కావున ద్వైతాపత్తి ఎక్కడ ఉంది ఇక్కడ సర్వానర్థ నివృత్తి అభావ రూపము ప్రాప్తి భావ రూపము వీట భావము అభావం రెండు ద్వైతాపత్తి వస్తుంది కదా అని పూర్వపక్షి ఏదైతే శంక చేశాడో ఆ శంక ఇక్కడ నివృత్తి అవుతుంది ఎందుకు కల్పితం యొక్క నివృత్తి అధిష్టాన రూపమే అధిష్టాన బ్రహ్మ సాక్షాత్కారం కలిగిన మీదట కల్పిత అనర్థ నివృత్తి అంటే దాని యొక్క నాశనం ఏదైతే ఉందో అధిష్టాన బ్రహ్మం కంటే వ్యతిరేకంగా లేదు అందువల్ల అద్వైత శృతికి విరోధం కూడా లేదు అదేవిధంగా శ్రీ తత్వ ప్రదీపిక అనేటువంటి గ్రంథంలో శ్రీ చిత్సుఖాచార్యులు దానికే చిత్సుఖి అనేటువంటి పేరు కూడా ఉంది ఆ గ్రంథమునకు తత్వ ప్రదీపిక అనేటువంటి గ్రంథమునకు చిత్సుఖి అనే పేరు కూడా ఉంది ఎందుకంటే చిత్సుఖాచారులు రాసినందువలన ఆ గ్రంథకర్త పేరుతోనే గ్రంథం యొక్క కూడా అవుతుంది చిత్సుఖీ అని అందులో నాలుగో పరిచ్ఛేదంలో ఎనిమిదో శ్లోకంలో చెప్తాడు నివృత్తిరాత్మ మోహస్య జ్ఞాతత్వేనోపలక్షిత లోకంలో సమూల రజత భ్రమ నివృత్తి అనున్నది జ్ఞాత శుక్తి రూపముగానే తెలియబడుతున్నది ఇదైతే అనుభవం ఉంది కదా భ్రమచేత ప్రతీయమానమైనటువంటి ఏదైతే రజతం ఉన్నదో అది శక్తి జ్ఞానం చేత నివృత్తమైంది నివృత్తమై ఏమైపోయింది అంటే జ్ఞాతమైనటువంటి శుక్తి రూపముగానే తెలియబడుతుంది అట్లే కార్యసహిత అజ్ఞాన రూప అనర్థ నివృత్తి అనున్నది అనృత జేడ దుఃఖ అనాత్మరూప ద్వైతమునకు విరోధి అయినటువంటి వేదాంత వాక్య జనిత బ్రహ్మాకార అంతఃకరణ పరిణామ రూప దర్పణమునందు ప్రతిబింబిత సత్య జ్ఞాన ఆనంద అనంత మరియు అహం రూప బ్రహ్మముగానే తెలియబడుతున్నది కావున జ్ఞాతత్వోపలక్షిత ఆత్మ మోహ నివృత్తి రూపముగా చెప్పబడుతున్నది ఈ అనర్థ నివృత్తి అనంతరము బ్రహ్మం ఎట్లా ఉన్నది అంటే జ్ఞాతత్వోపలక్షితమై ఉన్నది పూర్వము అహం బ్రహ్మాస్మి అనేటువంటి వృత్తి రూప అప్రతిబద్ధ దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానము ఏ జీవన్ముక్త అవస్థలో ఉండను అప్పుడు ఆ జ్ఞానం చేత బ్రహ్మం ఏమైంది జ్ఞాతమైంది ఆ జ్ఞాతమైనటువంటి బ్రహ్మమునందు జ్ఞాతత్వ ధర్మం ఒకటి ఉండే ఆ జ్ఞాతత్వ ధర్మము విధేయ కైవల్యంలో లేదు ఎందుకు అహం బ్రహ్మస్మి జ్ఞానం లేదు కదా ఇప్పుడు సూక్ష్మ శరీర రూప అంతఃకరణము లేదు అంతఃకరణం లేదు కాబట్టి అంతఃకరణ వృత్తి ఆత్మకమైనటువంటి అహం బ్రహ్మాసమైనటువంటి జ్ఞానం కూడా లేదు కానీ ఏదైతే పూర్వము జ్ఞాతత్వ ధర్మం ఉండేనో ఆ ధర్మము చేత ఉపలక్షితమై ఇప్పుడు బ్రహ్మము తెలియబడుతున్నది ఏ విధంగా కాకోయం దేవదత్త గృహ అని చెప్పిన ప్రకారంగా దేవదత్తుని ఇంటిపైన కాకి కూర్చున్నది ఆ కాకిని చూసి అది దేవదత్తుని ఇల్లు అని గుర్తుపట్టాడు తీరా దగ్గరికి వెళ్ళేసరికి ఆ కాకి ఎగిరిపోయింది ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఆ దేవదత్తుని ఇల్లు గుర్తుపట్టగలడా లేదా తప్పకుండా అయితే ఎట్లా గుర్తుపట్టగలిగాడు ఆ కాకి చేతనే కానీ కాకి ఇపుడు ఉన్నదా లేదు లేకుండా ఉండి కూడా ఆ కాకే ఇతర గృహాల నుండి దేవదత్త గృహాన్ని చూపెట్టింది దానికే ఉపలక్షణము అంటాం కాకి ఏమైంది ఆ దేవదత్త గృహం నాకు ఉపలక్షణమైంది స్వరూపే అప్రవిష్టత్వే సతి అవర్తమానత్వే సతీ వ్యావర్తకం కాకి అనేటువంటి స్వరూపే అప్రవిష్టత్వే సతి అవర్తమానత్వే సతి మరి వ్యావర్తకం ఉన్నది ఇతర గృహాల నుండి దేవదత్త గృహాన్ని ఇది దేవదత్త గృహం అని చూపెట్టింది కాబట్టి ఇప్పుడు ఉపలక్షణం ఎవరైంద్రు కాకి అయ్యింది ఆ కాకి అనేటువంటి ఉపలక్షణము చేత తెలియబడింది ఎవరు ఉపలక్షణము చేత తెలియబడినటువంటి గృహము అది ఉపలక్షితము అనబడుతుంది అది ఎటు తెలియబడింది అంటే కాకి చేత తెలియబడింది అట్లే జీవస్థ లోపల జీవన్ముక్తిగా ఉన్నప్పుడు బ్రహ్మము జ్ఞాతముండే అప్పుడు జ్ఞాతత్వ ధర్మము ఉండేది ఇప్పుడు విధేహ కైవల్యం పొందిన తర్వాత ఆ జ్ఞాతత్వ ధర్మము లేదు ఎందుకు అహం బ్రహ్మాసమైనటువంటి వృత్తి రూప జ్ఞానము లేదు జ్ఞాతత్వ ధర్మము లేదు అయినా కానీ జ్ఞాతత్వ ధర్మము చేత ఉపలక్షితం అంటే ఇప్పుడు ఆ జ్ఞాతత్వ ధర్మము లేనప్పటికీ కూడా ఆ బ్రహ్మము తెలియబడుతుంది ఏ విధంగా కాకి లేనప్పటికీ కూడా దేవదత్తుని యొక్క గృహము తెలియబడినట్టు జ్ఞాతత్వ ధర్మం లేకున్నా కూడా బ్రహ్మం తెలియబడుతుంది దీనికే జ్ఞాతత్వ ఉపలక్షితము బ్రహ్మము అంటారు ఈ జ్ఞాతత్వ ఉపలక్షితము చేత బ్రహ్మము మోహనివృత్తి రూపముగా చెప్పబడుతున్నది అని అభియుక్తులు అంటే చిత్సాచారులు చెప్పారు ఇంకా ఈ విషయంలో మీకు విస్తృత జిజ్ఞాస కనుక ఉన్నట్లయితే అన్యత్ర ఆఖర గ్రంథాల్లో ఉన్నది అక్కడ మీరు తెలుసుకోగలరు అయితే ఈ నిత్య సిద్ధమైనటువంటి మోక్షము సకల ప్రాణుల యొక్క స్వరూపము ఒకట చేత సమస్త జీవుల చేత కూడా ఈ మోక్షము స్వాభావికంగానే కోరబడుతున్నది ఈ విషయంలో పరమ వృద్ధులు అనేటువంటి శ్రీ సురేశ్వరాచారులు నైష్కర్మ సిద్ధిలో చెప్పారు ప్రప్రథమముగానే ఆ బ్రహ్మ స్తంభ పర్యంతై సర్వ ప్రాణిభి సర్వ ప్రకార్యా దుఃఖస్ స్వరసత ఏదిహాసితీవృత్వ్యర్థ ప్రవృత్తిరస్తి స్వరసత ఏ బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతము అంటే సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి క్రిమి విశేషము వరకు సకల ప్రాణులు కూడా సర్వ దుఃఖమును విడవాలని మరియు పరమానందాన్ని పొందాలని స్వభావంగానే కోరుతూ ఉన్నారు ఆ దిక్కు నివృత్తి కొరకు స్వభావంగానే ప్రవృత్తి కూడా అవుతున్నారు కాబట్టి మోక్షం యొక్క ఇచ్చ ఎందుకు కలుగుతుంది అది అధికారి యొక్క స్వరూపమే కదా అని ఈ విధంగా ఏదైతే శంఖ దానికి చక్కగా సమాధానము చెప్పబడింది కాబట్టి మోక్షం యొక్క ఇచ్చయే ముముక్షుత లేదా ముముక్షుత్వము అని ఈ విధంగా అంటారు అని తెలుసుకున్నాము ఇప్పుడు ఇరవై రెండవ దోహ చూడండి ఏచవ సాధన జ్ఞాన కే జ్ఞానకే శ్రవణాది కృత్రయమేలివ సాధన వివేకము వైరాగ్యము షట్ సంపత్తి మరియు ముముక్షుత్వము అనేటువంటి ఈ నాలుగు సాధనాలు మరియు శ్రవణము మననము నిధిధ్యాసనము అనేటువంటి మూడు ఏడు మరొకటి తత్వం పదార్థ శోధన ఈ మొత్తము ఎనిమిది సాధనాలు ఈ ఎనిమిది సాధనాలు జ్ఞానానికి అంతరంగ సాధనములు అనబడతాయి టీక చూడండి వివేకాది చారి వివేక వైరాగ్య షట్ సంపత్తి ముముక్షనేటువంటి నాలుగు శ్రవణ మనన నిధిధ్యాసన్ ఏ తిను తత్పదికే అర్థక అవ్వంపదికే అర్థక శోధన్ ఈ మొత్తం ఏ అస్ట్ జ్ఞానికే సాధన హే ఇవన్నీ కూడా జ్ఞానానికి సాధనములు అని చెప్పబడ్డాయి ఇక్కడ తొంపదికే అర్థక శోధన్ అని ఉంది కదా అక్కడ ఇరవై టిప్పణం ఉన్నది చూడండి తనకా జడ కాణపనా ఔర అధిష్టాన ఔర ద్రష్ట దృశ్యపనా ఔర సాక్షీ సాక్ష్యపనా జో హిస్ శాస్త్రోక్త అనేక ప్రక్రియా కీ హ హంస పక్షీ కరీ క్షిరని విభాగకి న్యాయ క ఘృత ఆర్ తక్ర అంటే మఠ కే విభాగకి న్యాయ కిమా మృతిక కూపాకాశకే విభాగకి న్యాయ విభాగీకరణ తత్వం పదార్థ శోధన అంటే ఏమిటి స్వామీజీ అంటే ఈ విధంగా చేతనాచేతనములను ఆత్మ అనాత్మలను సాక్షి సాక్ష్యములను ద్రష్ట దృశ్యములను కారణము కార్యమును అధిష్టానము అధ్యస్తమును వీటిని పృతగ్గా చేసి తెలుసుకోవాలి చేతనాచేతనములను విడివిడిగా తెలుసుకోవాలి తెలుసుకొని చేతనం ఏదైతే ఉన్నదో అది నా స్వరూపము అని నిశ్చయం ఉంటుంది కాబట్టి చేతనానికి జడమునకు చేతనమేది ప్రత్యేక భిన్న పరమాత్మ మరి జడమేది తద్భిన్నమైనటువంటి దేహాధిక ప్రపంచం వీటి యొక్క వివేకం చేయాలి మరియు కారణము బ్రహ్మము కార్యము జగత్తు ఎందుకంటే ఎతో వాయుమాని భూతాన్ని జాయంతేనా జాతాన్ని జీవంతిపర్యంత అభిశంసంతి తద్ బ్రహ్మ తత్ విజిజ్ఞాసస్వ అని ఈ విధంగా మనకు తైత్తరి ఉపనిషత్తు చెప్తుంది దేని నుండి అయితే ఈ సమస్త భూతాలు ఉత్పన్నమవుతున్నాయో మరి దేని ఎందు స్థితమై ఉంటున్నాయో మరి దేని ఎందు ప్రళయకాలంలో లయమైపోతున్నాయో అది బ్రహ్మము అంటే ఉత్పత్తి స్థితి లయ కారణం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మము అని ఈ విధంగా చెప్పబడింది జన్మాద్యశయ అని అంటూ కూడా వ్యాస భగవానులు రెండవ సూత్రాన్ని ప్రవృతం చేశాడు బ్రహ్మ సూత్రంలో అక్కడ భాష్యములో జగద్గురు శంకరాచార్యులు అంటారు అస జగత నామరూపాభ్యాం వ్యాకృత అనేక కర్తృ భోక్తృ సంయుక్త ప్రతి దేశ కాల నిమిత్త క్రియా ఫలాశ్రయస్ మనసాపి అచింత రచనారూప జన్మస్థితి భంగం ఎర్వజ్ఞాత్ సర్వశక్తే కారణాత్వతి తద్భ్రహ్మ అని ఈ విధంగా భాష్యంలో చెప్పారు ఈ జగత్తుకు ఉత్పత్తి స్థితిల కారణం ఎవరో అతడు బ్రహ్మము అని చెప్తూ ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని వర్ణించాడు ఆచార్యుడు ఏమని నామరూపాభ్యాం వ్యాకృత ఈ జగత్ ఎట్లు ఉన్నది నామ రూపాల చేత ప్రకటమై ఉన్నది అనేక కర్తృ భోక్తృ సంయుక్తశ అద అహం కర్త అహంభోక్త అని సకల జీవులు వ్యవహారం చేస్తున్నారు ఎక్కడా జగత్తులోనే కదా బ్రహ్మ ఉన్నందు లేదు భోక్తృత్వం లేదు మరి ఎక్కడున్నాయి ఇవన్నీ జగత్తులోనే ఉన్నాయి కాబట్టి ఈ కర్తృత్వ భోక్తృత్వ రూప అనేక కర్త భోక్తలతో యుక్తమైనటువంటిది ఈ జగత్తు మరి ప్రతి నియత దేశ కాల నిమిత్త క్రియా ఫలాశ్రయస్య దేశము కాలము క్రియ మొదలైనటువంటి నియమము చేత ఉంటాయి ఏదైనా ఒక ఫలం ప్రాప్తం కావాలంటే దానికి ఒక కాలము అని అంటూ ఉండాలి ఒక దేశము అంటూ ఉండాలి దానికి కొన్ని నిమిత్తాలంటూ ఉండాలి వాటికి ఒక కర్మ ఒక క్రియ అంటూ ఉండాలి అది ఒక ఘటం అనేటువంటిది కావాలంటే దానికి ఒక దేశం కావాలి దానికి ఒక కాలం కావాలి మరి దానికి నిమిత్తము కారణాలు కావాలే ఉపాదాన కారణం కావాలి మరి కర్మ చేయాలి కులారుడు దాన్ని ఆ కర్మ చేతనే కదా దాన్ని ఉత్పన్నం చేయగలుగుతాడు ఇక ఈ విధంగా ఉన్నది ప్రపంచం మరి మనసా అపి అచింత రచనారూపశీ జగత్తు ఎట్లా ఉండదనంటే ఇట్లా ఉన్నది అట్ల ఉన్నది అని చెప్పడానికి రాదు మనసు చేత ఊహించడానికి రాదు చింతన చేయడానికి రాదు ఎందుకనంటే ఇది అనిర్వచనీయం కదా ఇది సత్ అని చెప్పడానికి రాదు అసత్ అని కూడా చెప్పడానికి రాదు సచ్చేత్ నా బాధ్యత అసచ్చేత్ నా ప్రతీయత ప్రతీయతే బాధ్యతే తస్మాత్ మిథ్యా సదసత్ విలక్షణం అనిర్వచనీయం ఇత్య అని అద్వైత సిద్ధిలో మధుసూదన స్వామిజీ వారు చెప్తారు ఇది సత్తు కనుక ఉన్నట్లయితే బాధింపబడకూడదు జ్ఞానోత్తర కాలం లోపల మరి అసత్ అయినట్లయితే వంద్యాసూతుని వల్ల ప్రతీతి కాకూడదు కానీ ఈ జగత్తు ఎట్లా ఉన్నది ప్రతీతి అవుతున్నది వంద్యాశుతుని వల్ల అప్రతీతి లేదు జగత్తు మరియు బ్రహ్మం వల్ల సత్యం కూడా కాదు బాధ అందుకని మిథ్యా అంటే ఇది సత్తు కాదు అసత్తు కాదు సదసత్తుల కంటే విలక్షణము అనిర్వచనీయమైనటువంటిది ఈ ప్రపంచము అని ప్రపంచం యొక్క స్వరూపాన్ని వర్ణించి ఇటువంటి ప్రపంచం యొక్క స్థితి భంగం మరియు జన్మ యత సర్వజ్ఞాత్ సర్వశక్తే కారణాద్భవతి ఏ సర్వజ్ఞుడు సర్వశక్తి కారణం నుంచి ఉత్పన్నమవుతుందో అదే బ్రహ్మము మరియు జగత్తు కార్యమున్నది జగత్తు కార్యమున్నది మరియు కారణం బ్రహ్మమున్నది అని ఈ విధంగా వివేకం చేయాలి యథా సౌమ్య ఏకైన విజ్ఞాతం సార్ వాచారంభణం వికారో నామధేయ సత్యం అని యుక్తి కూడా చెప్పబడింది ఒక మట్టిని తెలుసుకున్నట్లయితే మట్టి చేత తయారైనటువంటి సకల ఘట కూడా మట్టి స్వరూపములే వాటి యొక్క నామరూపాలు కల్పితములు వాస్తవం ఏమిటి మట్టి మట్టి కంటే భిన్నము కాదు నామరూపాలు మిథ్య అని ఈ విధంగా కూడా కార్యకరణ భావం చేత ఈ నామరూపాత్మక జడ ఏదైతే ఉన్నది కల్పితమున్నది అధిష్టానమే సత్యము అని ఇట్లా అధిష్టాన అధ్యస్థమును కూడా వేరు చేయవచ్చు అదేవిధంగా ద్రష్ట దృశ్యపణ సాక్షి సాక్ష్యపణ ఇది కూడా విచారం చెయ్యాలి ద్రష్ట నాహం దృశ్య మిథ్యాత్వహేతో నాహం సాక్షి సాక్ష్య మిథ్యాత్వహేతో ప్రత్యక్ష సిద్ధ్యై దృశ్యతో సిద్ధ్యై ద్రష్ట సాక్షి చేతి బోధో గురుభ్యహ సాక్ష్య పదార్థములు మనకు భ్రాంతి చేత వాటిని తెలుసుకునేటువంటి వాణ్ణి నేను సాక్షిని అని వ్యవహరింపబడుతున్నాను దృశ్య పదార్థములు కనబడుతున్నందువలన వాటిని తెలుసుకునేటువంటి నేను ద్రష్టను అని వ్యవహరింపబడుతున్నాను కానీ వాస్తవంగా విచారం చేస్తే జడ ప్రపంచం ఏదైతే ఉన్నదో దృశ్య ప్రపంచము ఇదంతా కూడా మిథ్యా వాస్తవంగా లేదు అన్నప్పుడు ఇక నేను సాక్షిని ఎట్లవుతాను ద్రష్టను ఎట్లవుతాను అని స్వానుభవ దర్శకారులు శ్లోకంలో చెప్తారు ద్రష్టత్వం సాక్షిత్వంచ సప్రతియోగికం భవతి ద్రష్టుత్వమైనా సాక్షిత్వమైనా సప్రతియోగికం ఉంటుంది అంటే దృశ్యం అనే ప్రతియోగి ఉంటే ద్రష్టువం ఉంటుంది సాక్ష్యము అనేటువంటి ప్రతియోగి ఉంటే సాక్షి అనబడతాడు అందుకని సాక్షిత్వం కానీ ద్రష్టువం కానీ ప్రతియోగి సాపేక్షమై ఉంది ప్రతియోగి అభావేతు నా ఉభయం ఒకవేళ ప్రతియోగి లేకపోతే సాక్షి లేడు ద్రష్ట లేడు దానిపైన శంక చేయబడుతుంది ఏమన్నానంటే నన్ను తర్హి గురుబి శృతి ద్వారా ఏవ ద్రష్ట సాక్షి చది కిమర్థం శిష్య బోధ్యతేథాహ శృతుల చేత మరియు గురువుల చేత నువ్వు ద్రష్ట నువ్వు సాక్షి ఉన్నవు అని ఈ విధంగా బోధించబడుతున్నది కదా మరి నేను ద్రష్టను సాక్షిని కాకపోతే శృతులు మరియు గురువులు ఎందుకు బోధిస్తున్నారు స్వామీజీ అని ఈ విధంగా పృష్టే సతి ఈ విధంగా శిష్యుడు శంకిస్తే కహ ప్రత్యేగాత్మ ఇది శిష్యై సతి మరి ప్రత్యేగాత్మ అంటే ఎట్లా ఉంటుంది స్వామీజీ అది ఎవరు అని ఈ విధంగా శిష్యుడు ప్రశ్నించినప్పుడు తద్బోధార్థం బాహ్య పదార్థావభాసక స ద్రష్ట ఆత్మా ఇది కథ్యతే సుఖాది విషయావభాషక స సాక్షి ఆత్మా ఇది గురుణ బోధ్యతే ఆ శిష్యునికి బోధించుట కోసము బాహ్య పదార్థాలను భాషించేటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది ద్రష్టానపడుతుంది అది ఆత్మా అది ని స్వరూపము అని చెప్పాడు మరియు అంతఃకరణంలో ఉన్నటువంటి సుఖదుఖాలు కానీ కామక్రోధాదులు కానీ వాటిని అన్నింటినీ ప్రకాశించేటువంటిది ఏదైతే ఉన్నదో అది సాక్షి అనబడుతుంది ఈ విధంగా సాక్ష్య పదార్థాలను మరియు బాహ్యమైనటువంటి దృశ్య పదార్థాలను వీటి అపేక్ష చేత సాక్షి ద్రష్ట అని గురుదేవుడు మనకు శాస్త్రము బోధిస్తూ ఉంది సాక్షి అహం అస్మి ఇది ప్రత్యక్ష సిద్ధి భవతి ఈ విధంగా బోధించడం చేత ముముక్షు ఆ ద్రష్టను సాక్షి అయినటువంటి నేనే బ్రహ్మమును నేనే పరమాత్మను నేనే ఆత్మను అని ఈ విధంగా ప్రత్యేకమైన పరమాత్మ యొక్క బోధ అవుతుంది అందుకని వీళ్ళకు బోధించుట కోసమని ద్రష్ట సాక్షి అని చెప్పడం జరిగింది ఏవం గురుబోధాత్ దృశ్యాద్ అన్యహ ఆత్మా ఇది సిద్ధ్యతి ఈ విధంగా గురుబోధ వలన అంటే గురుదేవుని యొక్క ఉపదేశము విన్న తర్వాత శ్రవణం చేసిన దాని మనన నిర్దేశం చేసిన తర్వాత తనకి దృఢ నిశ్చయం అవుతుంది ఏమని నేను ద్రష్టను సాక్షిని అని ఈ విధంగా నిశ్చయం అవుతుంది కాబట్టి ఈ విధంగా గురువులు బోధించుట కోసం ద్రష్ట సాక్షి అని శబ్ద ప్రయోగాలు చేయడము ఇది యుక్తమే వస్తుతస్తువు నా ద్రష్ట నా సాక్షి వాస్తవంగా విచారం చేస్తే దృశ్యమే లేదు సాక్ష్య పదార్థాలే లేవు ఇదంతా కూడా మిథ్యా అన్నప్పుడు ఇక ద్రష్ట ఎవరికి సాక్షి ఎవరికి అని ఈ విధంగా సాక్ష్య సాక్షిని దృశ్య ద్రష్టను విచారం చేయాలి విభాగం చేసి తెలుసుకోవాలి ఈ ప్రకారంగా విభాగం చేసి తెలుసుకోవాలంటే ఎట్లా విభాగం చేయాలి దానికైనా దృష్టాంతం ఇవ్వండి స్వామిజీ అని మూడు దృష్టాంతాలు ఇచ్చాడు టిఫన్ చూడండి హంస కరి క్షీర నేరికే విభాగకి హంసో యథాక్షీర మివాంబు మిశ్రం ఏ విధంగా హంస క్షీరనీరములు అంటే పాలు నీళ్లు రెండు కలిసి ఉంటే విభాగం చేస్తుందో అట్లా చేతన జడములను కార్యకారణములను అధిష్టాన అధ్యస్తములను ద్రష్ట దృశ్యములను సాక్ష్య సాక్షిని వేరు చేయాలి అంటాడు ఇంకొక దృష్టాంతం ఘృత అవర్ తగ్గరకే విభాగీయాయి వెన్నను మరియు మజ్జిగను ఏ విధంగా మనము ఆ పెరుగుని చిలికి వేరు చేస్తామో అట్లా మనం శ్రవణాది సాధన రూప మంథనం చేసి ఆత్మను అనాత్మను చేతనాన్ని జడాన్ని వేరు చేయాలి ఇంకొక దృష్టాంతం ఇస్తున్నాడు ఏ విధంగా అంటే మృతిక కూపాకాశికే విభాగకి న్యాయ అన్నాడు ఏ విధంగా వ్యవసాయదారులకు ఇది అనుభవంలో ఉంటుంది పొలమునకు సేద్యం చేయాలంటే నీరు కావాలి కదా మరి ఆ నీరు ఎలా తీసుకురావాలి పూరకాలంలో బావులు త్రవ్వేవారు బావులు త్రవ్వి నీటిని తీసి పొలాలకు చేర్చి సేద్యం చేసేవారు అయితే ఆ బావిని త్రవ్వి ఏం చేస్తున్నారు వాళ్ళు ఆకాశమును కూపాకాశమును నిష్పన్నం చేస్తున్నారు అయితే ఆ కూపాకాశం ఏ విధంగా నిష్పన్నమైంది అనంటే ఆ మట్టినంతా తీసి బయటకు పోసేసిన తర్వాత అక్కడ ఆ మట్టి అంతా పోయిన తర్వాత ఆ స్థలంలో కూప ఆకాశం ఏర్పడింది ఇప్పుడు ఆ ఆకాశాన్ని మట్టి నుంచి వేరు చేశారా లేదా పూర్వం ఆకాశం ఉంది ఎందుకు అవకాశం తినే వాళ్ళకు ఆకాశకయే అక్కడ మట్టిని తీయడానికి అవకాశం ఇచ్చిందే ఆకాశము ఆకాశం పూర్వసిద్ధమే ఉన్నది అక్కడ ఆ పూర్వసిద్ధమే ఉన్నటువంటి ఆకాశమును ఇంతక మట్టితో విశిష్టమై ఉండే కాబట్టి మట్టిని వేరు చేయగానే ఆకాశం నిష్పన్నమైంది అట్లే నామరూపాత్మకమైనటువంటి జడమును ఇది మిథ్యా సలసద్ విలక్షణం అనిర్వచనీయము అని దాని యొక్క స్వరూపాన్ని తెలుసుకొని దాన్ని బాధ్ చేసినట్లయితే చేతనం అవశిష్టంగా మిగులుతుంది దృశ్య పదార్థములైనటువంటి దేహాదిక పదార్థాలను కనుక వేరు చేసినట్లయితే ద్రష్ట అవశిష్టమై మిగులుతాడు సాక్ష్యములైనటువంటి అంతఃకరణాదులను వేరు చేసినట్లయితే సాక్షి మిగులుతుంది ఈ విధంగా వివేకం చెయ్యాలి సో పదార్థ శోధనకు అయ్యే హై ఇక ఈ విధంగా విభాగం చేయుటయే పదార్థ శోధన అనబడుతుంది వేదాంత శాస్త్రయుక్త సర్వ ప్రక్రియక ఇసి ఆర్తికే లఖా అనే విషయ తాత్పర్య్ ఇప్పుడు వేదాంత శాస్త్రం వేదాంతమ ఉపనిషత్ ప్రమాణం సకల ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ అర్థమును బోధించడం కోసమే ప్రవృత్తములైనాయి ఆ వేదాంతాల్లో ప్రతిపాదించబడినటువంటి సకల ప్రక్రియల యొక్క తాత్పర్యము తత్వం పదార్థ శోధన అంటే త్వం పదార్థానికి వాచ్యమైనటువంటి జీవుణ్ణి బాధ్యేసి లక్ష్యభూతమైనటువంటి కూటస్థ చైతన్యమును వెలికి తీసి మరియు తత్పదార్థానికి వాచ్యభూతమైనటువంటి ఈశ్వరుణ్ణి బాధ చేసి లక్ష్యభూతమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని వెలికి ఆ శుద్ధ చైతన్యమే ఈ కూటస్థ చైతన్యము అని ఈ విధంగా తత్వమసి మహావాక్యం బోధిస్తుంది అంటే జీవో బ్రహ్మ ఇవ నాపర అని ఈ అధికారి పురుషుని యొక్క స్వరూపము బ్రహ్మమే ఈ విధంగా వేదాంతాలు అనేక ప్రక్రియల చేత తత్వం పదార్థ శోధన చేసి అధికారి యొక్క స్వరూపాన్ని బ్రహ్మం చేత బోధించడం నందే ఉంది కాబట్టి ఈ విధంగా మనం తత్వం పదార్థ శోధన జడచేతనాల యొక్క విభాగం చేసి తెలుసుకోవాలి అని టిఫన్ ద్వారా చెప్పినాడు ఇక ఈ వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షుత్వము శ్రవణము మననము నిధిధ్యాసనము తత్వం పదార్థ శోధన ఎనిమిది సాధనాలు ఇవి అంతరంగ సాధనాలు ఉన్నాయి మరియు నిష్కామ కర్మ నిష్కామ ఉపాసన ఏదైతే ఉందో అది బహిరంగ సాధనాలు ఉన్నాయి అని ఈ విధంగా అంతరంగ బహిరంగ సాధనాలను గురించి చెప్పుటకై ఇప్పుడు గ్రంథకర్త ఉత్తర దోహను అంటే ఇరవై మూడవ దోహను ప్రవృత్తం చేస్తాడు ఆ విషయము మనం క్రమంగా తెలుసుకుందాం హరి ఓం తత్సత్ ఓం సహనా సహనోభునక్ సహ వీర్యం కరవాహై తేజస్వి నావీ తమస్ మావిద్విషావహై ఓ శాంతిశాంతిశాంతి